అస్సలం అయికు వరహమూల వల్లహి వహదా వలతు వస్లం వలమల్లా నబీ అబాద్ అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి శీర్షిక ప్రళయ దినాన నెలకోల్పబడే త్రాసు యొక్క గాంభీర్యత కష్టతరం దాని యొక్క భయంకరత్వం త్రాసు గురించి వింటున్న వివరాలతో ఇహ లోకంలోనే మనకు ఒక గుణపాఠం రావాలి మనం దైనందిక జీవితంలో చేసే సత్కార్యాలు పెరుగుతూ ఉండాలి మరి దుష్కార్యాలు తగ్గుతూ ఉండాలి ఎందుకంటే ఇవన్నీ కూడా రేపటి రోజు ఆ త్రాసులో తూకం చేయబడతాయి ప్రళయ దినాన ఎప్పుడైతే సూక్ష్మమైన విషయాలను కూడా త్రాసులో పెట్టబడి తూకం చేయడం జరుగుతూ ఉంటుందో ఇవన్నీ విషయాలు కర్మపత్రాల్లో కూడా రాయబడి ఉంటాయో ఆ కర్మపత్రాలను కూడా తూకం చేయడం జరుగుతుందో ఈ విషయాలని అపరాధులు పాపాలు చేస్తూ ఉన్నవారు ఈ విషయాన్ని చూసి చాలా గాంభీర్యతకు గురి అవుతారు వారు స్వయంగా ఏమంటారు ఆ సందర్భంలో ఆ విషయాన్ని అల్లాహుతాలా సూర్య కహఫ్లో తెలియజేశాడు కర్మపత్రాలు వారి ముందు పెట్టడం జరుగుతుంది అపరాధులను నీవు ఆ రోజు చూస్తావు వారు భయకంపితులై వాటిలో ఉన్న రాయబడిన ఆ విషయాలన్నిటినీ చూసి భయకంపితులైపోతారు మరియు అంటారు మా పాడుగాను ఇది ఎలాంటి గ్రంథం ఎలాంటి కర్మ పత్రంగాదిరు అలా కబీరా ఏ చిన్న దానిని కాని ఏ పెద్ద దానిని కానీ వదిలేయకుండా మొత్తం దీంట్లో రాజు ఇయబడింది ఇల్లా ప్రతి ఒక్కటి అందులో చేర్చడం జరిగింది వవజదు మా అమిలు హాదిరా వారు చేసుకున్న సర్వాన్ని వారు తమ ముందు హాజరుగా చూస్తారు నీ ప్రభువు ఎవరిపై కూడా ఏమాత్రం అన్యాయం చేయడు ఎవరిపై ఏ రవ్వంత కూడా దౌర్జన్యం చెయ్యడు ఇంతేకాదు ప్రళయ దినాన నేను ఆ త్రాసు యొక్క మరో విశిష్టత मो प्रत्येकता अदी मनिनी तूकं से मरी मनि विश्वासाने बी अतनी या बरबर अल्लाह मशिंत दा अत बंत कागलो దానిని చూపిస్తుంది ఇంతకు ముందు ఇలాంటి హదీసులను కొందరు విని తిరస్కరించే ప్రయత్నం చేశారు నవదుబిల్లా అస్తరుల్లా కానీ ఒక నిజమైన విశ్వాసి కురాన్లో వచ్చిన విషయాన్ని హదీసులో వచ్చిన విషయాన్ని ఏ స్థితిలో కూడా తిరస్కరించలేడు ఎందుకంటే అల్లాహ చెప్పిన మాట ప్రవక్త తెలిపిన మాట नूट की नूर बात निजम होता है अभी इपड़ प्रस्तम काकना का अला का अल्लाह दय गूड इंत गोपुदी ना, ना दास पंपने ये विषयानीको तिस्कूं सदर्भा वारी मिंगुपड़ी विषयानी विस्कानी गुरी काकूद अलाहो ता ఈ అభివృద్ధి చెందిన కాలంలో ఇలాంటి కొన్ని విషయాలను కూడా వెలికి తీస్తాడు ప్రజలు కొన్ని విషయాల్ని నూతన కొన్ని పరికరాల్ని ఉనికిలోకి తీసుకొస్తారు వాటి ద్వారా అల్లా తెలిపిన విషయాలను నమ్మడానికి మరింత సహాయం కలుగుతుంది ఉదాహరణకు ఈ రోజుల్లో పెద్ద పెద్ద మోల్స్లలో మరికొన్ని షాప్లలో ఒక మిషన్ ఒక పరికరం ఉంటుంది నీవు యాభై రూపాయలు వంద రూపాయలు ఫైవ్ డాలర్స్ టెన్ డాలర్స్ దాంట్లో వేసి దానిమీద నీవు నిలబడ్డావు రెండు చేతులు ఇలా పెట్టావు అంటే కేవలం నీ బరువు మాత్రమే కాదు నీలో షుగర్ ఎంతున్నది నీలో బీపీ ఎంతున్నది కొలెస్ట్రాల్ ఎంతున్నది ఈ విధంగా మన శరీరం లోపలి ఎన్నో విషయాల్ని కేవలం మనం మన పాదాల మీద రెండు చేతులు ఇలా పెట్టడం ద్వారా అన్ని విషయాలు కూడా అక్కడ తెలుస్తూ ఉంటాయి కొంచెం ఆలోచించండి మనిషి ఆ సృష్టికర్త ఇచ్చినటువంటి చిన్నపాటి జ్ఞానం వమా ఊతి తుమ్మినీ ఇల్లా కలీలా అల్లా వద్ద ఉన్న జ్ఞానంలో మీకు ఆవగింజంత కూడా దొరకలేదు సముద్రం సముద్రం అందులో సూదిని ముంచి తీస్తే ఎంత తక్కువ అవుతుందో అల్లా యొక్క జ్ఞానంలో మనకు లభించిన జ్ఞానం అంత కూడా కాదు అయినా ఇంతటి చిన్నపాటి జ్ఞానంతో మనం ఇలాంటి పరికరాలు ఇలాంటి యంత్రాలు తయారు చేస్తున్నాము మరియు ఇంత జ్ఞానం పొందిన తర్వాత ఆ సర్వ జ్ఞాని చెప్పిన మాటల్ని తిరస్కరిస్తున్నాము ఇదేనా మనకు న్యాయం అందుకని సోదరులారా పరలోకంలో పరలోక దినాన నెలకోల్పబడే ఆ త్రాసులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే మనిషిని ఎప్పుడైతే తూకం చేయడం జరుగుతుందో అది అతనిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి అతని యొక్క బరువును తెలియజేస్తుంది అల్లాహు అహైబుఖారిలోని హీద్ ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లహు అలీ వసలం ఇలా తెలియబరిచారు ఒక లావుపాటి మనిషిని తీసుకురావడం జరుగుతుంది ఆ త్రాసులో పెట్టడం జరుగుతుంది కానీ అతని బరువు దోమ యొక్క రెక్క అంతా కూడా ఉండదు దోమంత కాదు దోమ యొక్క రెక్క దోమ యొక్క రెక్క బరువు ఎంతుంటుందో అంత కూడా అతని బరువు ఉండదు మళ్ళీ అబుహురే రాడదు అల్లాహో తలానుహు సూర్య కహఫ్లోని ఈ ఆయత్ చదివారు ఫలాను అల్లా ఆయతులను తిరస్కరించినవారు పరలోక దినాన్ని తిరస్కరించినవారు ఇలాంటి వారికి మేము ప్రళయ దినాన ఏ బరువును లెక్క చేయము ఏ బరువును కట్టించము గమనించారా దీని ద్వారా మనకు తెలిసిన గుణపాఠం ఏంటి మనం మనకు ఇష్టమైన ఆహారాలు భుజిస్తూ మన శరీరానికి ఎంతో మనం బలం చేకూరుస్తున్నాము జిమ్లోకి వెళ్ళి ఎక్సర్సైజ్లు చేసి అన్ని రకాల బాడీ బిల్డర్లుగా మనం తయారవుతున్నాము ఇంకా ముఖం అందం లేకుంటే ఎన్నో స్నూ పౌడర్లు పెట్టుకొని ప్లాస్టిక్ సర్జరీలు చేసుకొని మనం प्रजल मध्य अंदर कनबड़ा की एनो प्रयत्ना चुनाम का शरीर कुयेद मट्ट कम दीवल विश्वास दीवल सत्कार्यम दीवल अल्लांप आकाशन वे आहार खुरा हदीज़ అది దానికి మనం ఇవ్వకుంటే సత్కార్యాల అలవాటు చేయకుంటే ప్రళయ దినాన మన ఈ శరీరాలు ఏమాత్రం బరువుగా ఉండవు ఎప్పుడైతే బరువుగా ఉండవో నరకం పోవాల్సి వస్తుంది మరి అలా కాపాడుగాక ఆ త్రాసు యొక్క గాంభీర్యత కష్టతరం దాని గురించి వచ్చిన హదీసులు వింటే ఎంత ఏడ్చినా పిడబొబ్బులు పెట్టినా ఉండదు మనలో మార్పు రావాలి మనలో ఒక చేంజెస్ రావాలి ఆ కష్టతరం గాంభీర్యత ఏమిటో తెలుసుకుందాము మహాశివులారా ప్రళయ దినాన త్రాసును ఏర్పాటు చేయడం ప్రజలపై వచ్చి ఆపదల్లో ఒక పెద్ద ఆపదగా లెక్కించబడుతుంది ఎలా అంటే దీనికి సంబంధించిన హదీధులు ఏవైతే వచ్చి ఉన్నాయో వాటి దారా మనకు ఈ విషయం బోధపడుతుంది అందులో ఒకటి ఆ సందర్భంలో ఎప్పుడైతే త్రాసును నెలకొల్పడం జరుగుతుందో ప్రజల యొక్క కర్మలు కర్మ పత్రాలు తూకం చేయబడతాయో ప్రతి ఒక్కరూ తనను తప్ప ఇంకెవరి గురించి కూడా పట్టించుకోడు ఎవరి గురించి కూడా ఆలోచించడు ఆ విషయాన్ని ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం ఇలా తెలియపరిచారు అయితే జరిగిందేమిటంటే ఒకసారి హజరత్ ఆయిషా సిద్ధికార్ అలీ అల్లాహు తాల అనహ నరకాన్ని గుర్తు చేసి ఏడుస్తున్నారు అక్బర్ అలాంటి పుణ్యాత్ములు కూడా ఉండే ఆ రోజుల్లో ఈ రోజుల్లో కొడుకు ఆరోగ్యం బాగలేదు తల్లి హాస్పిటల్లో ఉంది ఇలాంటి విషయాలు విని మనకి ఎంతో ఏడుపొస్తుంది కానీ ఒక్కసారైనా కనీసం ఒంటరిగా ఉండి అల్లాను గుర్తు చేసి నర్కాన్ని గుర్తు చేసి ఎప్పుడైనా మనం కన్నీరు కార్చామా ఆషా రది అల్లాహు తాలానహా నర్కాన్ని గుర్తు ఏడుస్తున్నారు అదే సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఇంట్లో ప్రవేశించారు ఆయుష ఏమైంది ఏ విషయం నిన్ను ఏడిపిస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆయుషర్ అది అల్లాహోనా చెప్పారు ప్రవక్త నరకాన్ని గుర్తు చేశాను అందువల్ల నాకు ఏడుపు వచ్చింది అయితే ఒక విషయం చెప్పండి ప్రళ దినానా మీరు మమ్మల్ని గుర్తు పెడతారా ఆరోజు మమ్మల్ని మర్చిపోకుండా మీరు గుర్తు మరో ఉల్లేఖనంలో ఉంది ఆయుష రది ప్రశ్నించారు ప్రవక్త ఏ భార్య లేదా భర్త అయినా తన భార్య లేదా భర్తను ఏ ప్రియుడైనా తన యొక్క ప్రియమైన వారిని గుర్తు చేస్తారా ఆ ప్రళేది నానా ఐషర్థి అల్లాహున ఈ ప్రశ్నకు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఇలా సమాధానమిచ్చారు ఆయుషా మూడు స్థానాలు మూడు ప్రదేశాలు పరలోకంలో ఎలా ఉంటాయంటే అక్కడ ఆ సందర్భంలో ఎవరు కూడా ఎవరినీ గుర్తు చెయ్యరు అక్బర్ ఒకటి అల్ మీజాన్ త్రాసు నెల కోల్పడం జరిగినప్పుడు హత్యను అతని ఆ త్రాసు పల్ల్యాలు పుణ్యాలతో బరువుగా ఉంటాయా లేక తేలికగా ఉండి మీదికి లేసిపోతాయా తెలిసే అంతవరకు ఏ మనిషి మరో మనిషిని గుర్తు చెయ్యడు రెండవ స్థానం ఇందల్ కితాబ్ ప్రతి ఒక్కరికి వారి కర్మపత్రాలు ఇవ్వడుతున్న సందర్భంలో ఎప్పుడైతే హా ఉ కితాబియ పుణ్యాత్ములు విశ్వాసులు ఇదిగోండి నాకు నా కర్మపత్రం నా కుడి చేతిలో ముంగటి ద్వారా దొరికింది తీసుకోండి మీరు కూడా చదవండి అని ఏదైతే అంటూ ఉంటారో అలాంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి వారి కర్మపత్రం ఇవ్వబడే సందర్భంలో ఎవరూ ఎవరిని గుర్తు చెయ్యరు ఎప్పటి వరకు హత్యలమ అయిన యొక్క అవు కితాబుహు అతని ఆ కర్మపత్రం ఎలా వచ్చి అతని చేతిలో పడుతుందో తెలిసే అంతవరకు ఆ కర్మపత్రం కుడి చేతిలో ముంగటి ద్వారా దొరుకుతుందా లేదా ఎడమ చేయిలో వచ్చి పడుతుందా ఆ పత్రం లేదా వీపు వెనుక నుండి తీసుకోవడం జరుగుతుందా ఇది స్పష్టంగా తెలియనంత వరకు ఎవరు కూడా ఎవరినీ గుర్తు చేయరు ఇక మూడో ప్రదేశం సిరాత్ ఎప్పుడైతే ఇదవు అబై నదహిరై జహన్నం వైంద సిరాత్ ఇదవుది అభై నదహిరై జహన్నం ఎప్పుడైతే నరకంపై వంతెన వేయబడుతుందో పుల్సిరాత్ అని ఉర్దూలో అంటారో ఆ వంతెన మీద దాటే సందర్భంలో ఏ మనిషి మరే మనిషిని గుర్తు చెయ్యడు ఈ విధంగా ఈ హదీస్ ద్వారా మనకేం తెలిసింది త్రాసు నెలకొల్పబడే రోజు ప్రతి మనిషి అతని త్రాసు పల్లాలు పుణ్యాలతో బరువుగా ఉంటాయా లేదా పాపాలతో తేలికగా ఉంటాయా తెలియనంతవరకు ఎవరు ఎవరిని గుర్తు చెయ్యరు అలాంటి సందర్భంలో గమనించండి మరి మనం ఈ రోజుల్లో పుణ్యాలు చేసుకొని విశ్వాస మార్గంలో నడిచి ఉంటేనే కదా ఆ రోజు మన త్రాసు పల్లాలు కూడా బరువుగా ఉండేవి ప్రళయ దినాన త్రాసును నెలకొల్పడం అక్కడి పెద్ద ఆపదల్లో ఒక పెద్ద ఆపద అనడానికి రెండవ ఆధారం ఆ త్రాసు విషయాన్ని చూసి ఏ క్షణం కూడా పాపం చేయనటువంటి ఎల్లప్పుడూ దైవ విధేయతలోనే ఉండేటువంటి దైవ దూతలు సైతం కంపించిపోతారు భయపడిపోతారు వల్లా మేము నీ యొక్క ఆరాధన చేసే హక్కు ఎలా ఉందో అలా చేయలేకపోయాము అని వారు బాధపడుతూ ఉంటారు దైవ దూతల పరిస్థితి అవుతుంది అంటే ఏ క్షణంలో కూడా వారు పాపం చేయలేదు దానిని తలుచుకొని మన పరిస్థితి ఏం కావాలి ముస్తదర్ హాకింలోని హదీస్ షేఖ్ అల్బానీ రెహమహుల్లా సెహీహాలో దీనిని పేర్కొన్నారు హదీస్ నంబర్ తొమ్మిది వందల నలభై ఒక్కటి ప్రళయ దినాన త్రాసును నెలకొల్పడం జరుగుతుంది అందులో ఆకాశాలను భూములను తూకం చేయదలచినా చేయవచ్చు అంతటి విశాలంగా ఉంటుంది ఫతకూలు అప్పుడు ఆ సందర్భంలో దైవ దూతలు అంటారు యా అరబ్బిలిమయ్యిన్ ఓ ప్రభువా ఇందులో ఎవరిని చేస్తావు ఏ విషయాల్ని తూకం చేస్తావు ఫుత లిమన్ షి తుమిన్ ఖల్కీ అప్పుడు అల్లా సమాధానం పలుకుతాడు నా సృష్టిలో నాకు ఇష్టమైన వారిని వాటిని నేను అందులో తూకం చేస్తాను అప్పుడు దేవదూతలంటారు సుభానఖ్ మా ఇబాదతిక్ నీవు పవిత్రునివి అన్ని రకాల లోపాలకు దోషాలకు షిర్ఖ్ కు అతీతునివి मेम नीय आराधन चे सको अलाम सोदर ला दैवदूत भयपड़ मन पथि येवाली आ रोज त्रास एर्पटूम प्रजल पै व पड़े कष्ट आपदलों और कष्ट आपदी एपो दा की मूडो आधार दा బోధపడే విషయం డైరెక్ట్గా లేదు కానీ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారిని హజరత్ అనసరది అల్లాహు తాలా అను ఒక సందర్భంలో అడిగారు ప్రవక్త ప్రళయ దినాన మీ పొందడానికి అక్కడ మిమ్మల్ని ఎలా ఏ ప్రదేశంలో ఏ స్థానంలో పొందగలుగుతాము అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు నన్ను ఆరోజు రోజు వంతెన వద్ద కలిసే ప్రయత్నం చేయి అక్కడ మీరు లభించకుంటే అని అడిగినప్పుడు త్రాసు వద్దా అని చెప్పారు అక్కడ కూడా మీరు లభించకుంటే అంటే హౌజ్ వద్ద హౌజ్ ఎవసర్ అని ప్రవక్త సల్లాహ అలైలం వారు చెప్పి ఈ మూడిట్లో ఏదైనా ఒక ప్రదేశంలో నేను నీకు కలిసి ఉంటాను అని చెప్పారు అంటే ప్రవక్త సల్లూ అలై వసల్లం హౌజ్ ఎ కౌసర్ వద్ద హౌస్ ఎక్కసారి యొక్క నీళ్లు త్రాపిస్తూ ఉంటారు అన్న విషయం స్పష్టంగా హీసుల్లో ఉంది అయితే పుల్సిరాత్ వంతెన వద్ద ఏదైతే ఉంటారో దాని గురించి కూడా ఓ అల్లా నా ఉమ్మతిలను నా అనుచర సంఘాన్ని క్షేమంగా దాటించు అని సిఫారసు చేస్తూ ఉంటారు ఇక త్రాసు వద్ద ఎందుకుంటారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్ అయితే ఇక్కడ కూడా ఆ రెండు విషయాల ద్వారా బోధపడే విషయాన్ని గమనిస్తూ తప్పకుండా తమ అనుచర సంఘానికి సిఫారసు చేయడానికి అక్కడ ఉంటారు అని అర్థమవుతుంది ఈ విధంగా ఎవరి సత్కార్యాలు దుష్కార్యాలు సమానంగా ఉంటాయో వారి పట్ల సిఫారసు చేయడానికి ఇంకా వేరే వారి గురించి సిఫారసు చేయడానికి ప్రవక్త అక్కడ ఉంటారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం సిఫారసు చేయడానికి అక్కడ ఉంటారు అంటే అది ప్రజల పట్ల ఎంత కష్టతరమైన విషయం అందుకే సిఫారసు చేయడానికి ప్రవక్త అక్కడ వస్తారు అన్న విషయం బోధపడుతుంది ఈ విధంగా మహాశివులారా సాధ్యమైనంత మనం విశ్వాసం మరియు సత్కార్యాలతో మన యొక్క ఆ త్రాసును బరువుగా చేసే ప్రయత్నం మనం చేసుకోవాలి ఇన్షా అల్లా దీనికి సంబంధించిన మరికొన్ని విషయాలు చాలా ముఖ్యమైనవి ఉన్నాయి తర్వాయి భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము అల్లాహతల మనందరికీ సత్కార్యాలతో పాటు విశ్వాసం మీద స్థిరంగా ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక అసలాంకం వరహతూల వరకూ